103. ఆది లేదు దానికాధారమెవ్వరూ నడుమలేదు దాని నామేమో తుదయులేదు మొదలులేదు తుర్యంబు తాగాదు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరము అనడి రథమునకు సారథిగయుండి ఇంద్రియములు అనడి గుర్రములను త్రోలు సారథి శరీర రథమును అధిష్ఠించియున్న జీవునికి సుఖ దుఃఖములని అనేక ప్రదేశములను చూపుచున్న ఓ ఆత్మ వినుము పరమాత్మ కంటే ముందు ఏది లేదు దానిని పుట్టించినది మరేదీ లేదు అది అగమ్యగోచరమైనది దానిని స్వయంభూ అని చెప్పేదానికి కూడా వీలు లేదు ఎందుకనగా ఒకప్పుడు లేకుండా ఉండి తరువాత తనకు తానుగా పుట్టినది కూడా కాదు దానికి పుట్టుకయే లేదు మొదలు అనిగాని మధ్య అనిగాని తుద అనిగాని ఏ స్వరూపము లేదు దానికి ఆధారము ఆది లేనిది తనకు తాను ఆధారమైనది మనుషులకున్న నిద్ర మెలకువ స్వప్నము కాక తురీయము అను మోర్చలాంటి స్థితియు కాదు మరియు ఏ యోగము కాదు ఏదీ కాని స్థితి అని నా ఆస్థితియూ కాదు మాటలతో చెప్పుటకు భాషయే లేనిది సమాచారమే కానిది మరియు సంచారము లేనిది ఇంకనూ ఎట్లున్నదనగా